ారాయణ నమస్కృత్యరంధ్యై నరోం దీం సరస్వతీం వ్యాసం తోజయముదీరే మాత్రస్పర్శాస్ కౌన్యశీతోష్ణసుఖదుఖదా ఆగమాపాయనో నిత్యాస్తితిస్వారత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 లోకపు తీరుకు అనుకూలంగా ఉండదు లోకల్లో సుఖదుఖాల గురించి ఏ రకమైన వ్యవస్థ ఉంటుందో వాల్యూస్ ఎలా ఉంటాయో వాటికి విరుద్ధంగా ఉంటుందో మనం చెప్పుకునే పాఠం తర్వాత దీన్ని జీవితంలో విశ్లేషించటం అన్వేష అన్వయించటం కూడా కొంచెం కఠినమైన విషయం అంత సరళంగా పాఠం చెప్పినంత తేలికగా అన్వయించటం కష్టం పాఠం చెప్పడం తేలిక అన్వయించడం దగ్గర వచ్చేవి కఠినే ఉంటుంది బట్ సుఖ దుఃఖములకు ఇది కాకుండా ఇంకొక ఉపాయం ఉన్నది అని ఎవడైనా అనుకుని మరో ఉపాయం వెంటబడితే అది కేవలము అజ్ఞానము తప్ప మరొకటి కాదు తరతీ శోకం ఆత్మవిత్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మీరు శోకం నుంచి బయటపడాలి కాని లేకపోతే శోకం నుంచి బయటపడే ఉపాయం లేదస తర్వాత మీరు అనొచ్చు ఇప్పుడు శోక ఏమొచ్చింది అంత బాగానే ఉంది కదా భోజనోదీ చేసాము విశ్రాంతి తీసుకుంటున్నాము కులసాగానే ఉన్నాము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 అయితే డబ్బు సంచి కొట్టేస్తే మనస్సులో దుఃఖాన్ని పొందిన అదే దుఃఖం అని కాదు అవి ఎలాగో దుఃఖాలే అవి కొంచెం గ్రాస్ ఉండే దుఃఖాలు కానీ సటిల్ గా కూడా చాలా సూక్ష్మంగా కూడా మన హృదయాల్లో దుఃఖం ఉంటుంది ఇప్పుడు బెంగ భవిష్యత్తు గురించిన చింత గతాన్నించి వచ్చేటువంటి దోషిత్వ భావన అంట అపరాధ భావన నేను అపరాధం చేశాను పొరపాటు చేశాను అనే సెన్స్ ఆఫ్ గిల్ట్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 ఏమిటా ప్రెషర్ అంటే సుఖాన్ని అన్వేషించాలి ఆ సుఖం అనేది ఒకప్పుడు ఘనం కావచ్చు ఇంకొప్పుడు అధికారం కావచ్చు అనేక రూపాలుగా ఒకప్పుడు టెంపుల్కి వెళ్దామనే కంగారు ఒకప్పుడు తీర్థయాత్ర కంగారు ఎందుకో వాట్ సుఖాన్వేషణ ఎందుకు ఈ సుఖాన్ని మానవుడు అంటే సుఖాన్వేషణ చేస్తున్నాడు అంటే ఈజ్ ఇన్ పెయిన్ కాబట్టి ఇది చాలా మౌలికమైన దుఃఖ నిరూపణం భగవాన్ బుద్ధుడు అల్లా దాన్ని వ్యాఖ్యానం చేశాడు ఏ సుఖాన్వేషణ చేయకుండా మీరు హాయిగా కూర్చున్నారంటే యు ఆర్ నాట్ ఇన్ పెయిన్ అని అర్థం కాబట్టి మనం జీవితంలో ఈ దుఃఖము నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది మరైతే సుఖం అంటే ఇట్ ఈజ్ ఎ్యాప్ బిట్వీన్ టూ పెయిన్స్ అదే సుఖం ఒక పెయిన్ ఇట్ కమ్స్ టు ఎండ్ అండ్ న్యూ పెయిన్ స్టార్ట్స్ లేటర్ మధ్యలో ఉన్నది ప్లెషర్ మధ్యలో ఉన్నది సుఖం కామన ఏమిటి వాట్ ఈస్ కామన్ డిజైర్ డిజైర్ ఈజ్ మెమొరీ ఆఫ్ ప్లెషర్ అంటే అంతకుముందు అనుభవించిన ఒకనొక సుఖానుభవము అది గుర్తుకు తెచ్చుకుంటే దాన్ని బట్టి ఒక డిజైర్ పుడుతుంది మళ్ళీ అలాంటిది కావాలి అని అదే కావాలి లేకపోతే అలాంటిది కావాలి భయమేమిటి భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు వాట్ ఈస్ ద మెమరీ ఆఫ్ పెయిన్ అంతకుముందు కలిగిన దుఃఖానుభవాన్ని మెమరీ వేసుకుని గుర్తుకు తెచ్చుకుని గుర్తు వస్తుంది మీరు తెచ్చుకోక గుర్తుకు వస్తుంది అది గుర్తుకొచ్చినప్పుడు వెంటనే మళ్ళీ అదే గానీ అలాంటిది కానీ రిపీట్ అవుతుందేమో అనే అనే ఆలోచన అది భయం కాబట్టి మనిషిని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 ఎవడూ ఎవడో ఆగిపో ఎవడో కొద్దిమంది అభాగ్యులు మినహాయిస్తే మీ అందరూ దుఃఖాల నుంచి బయటపడిపోయి మహానందంగా ఎంజాయ్ చేసేస్తున్నారు ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్స్ వచ్చాయి సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చాయి సో ఏమిటి అభ్యంతరం దుఃఖాల నుంచి ఎప్పుడో బయటపడిపోవలసింది మిమ్మల్ని బయటపడిపోతున్నారా వాస్తు శాస్త్రం ఒకప్పుడు అసలు వాస్తు పేరే వినపడేది కాదు ఎక్కడ ఇప్పుడు ఒక గాడుపు కింద కొట్టేస్తుంది వాస్తుశాస్త్రం గాడుపు అంటే గాలి సో మరి అంతలా పాపులర్ అయిపోయింది వాస్తుశాస్త్రం జనులందరిలోనూ టెన్షన్స్ భయాలు తగ్గిపోయి బాగా ఆనందానుభూతిలో పడిపోవాలి వాటికి ఇంకా ఏమిటి ఆలస్యం జ్యోతిష్ శాస్త్రమే దుఃఖాలని పరిహారంగా చక్కటి ఉపాయం ఒకప్పుడు ఇప్పుడు ఇది ఎలాగంటే 1000 పీపుల్ కి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అన్నది ఒక హెల్త్ ఇండెక్స్ అంటారు అమెరికాలో 1000 పాపులేషన్ కి 10 డాక్టర్స్ ఉంటాయి ఇండియాలో థౌజండ్ పాపులేషన్ కి టూ డాక్టర్స్ ఉన్నారు బట్ థౌజండ్ పాపులేషన్ కి జ్యోతిష్కులు మాత్రం పదిహేను మంది ఉన్నారు వాస్తు వాళ్ళు పదిహేను మంది ఉన్నారు డాక్టర్లు ఇద్దరు ముగ్గురునే ఉన్నారు కానీ జ్యోతిష్కులకి వాస్తు వాళ్ళకి లోట్లేదు చాలా మంది ఉన్నారు సో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 ఈనాడు ఆధునికులలో యంగ్ పీపుల్ కి యంగర్ మిడిల్ ఏజ్ పీపుల్ ఉన్నట్లయితే మోడర్న్ పీపుల్ కన్నట్లయితే వందో వంతు ఆ దుఃఖంలో వందో ఉంటే వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి సైకియాట్రిస్ట్లు తిరిగి తిరిగేస్తూ చాలా గడబిడైపోతారు ఆ దుఃఖాల్లో వందో సో వెరాజ్ వాళ్ళు అంతటి మహా దుఃఖ పరంపరని అలాగా అలవోకగా సహించేసి అలా చెప్పు చేదరకుండా నిలిపోయి నిలిచిపోయారు దుఃఖాలన్నీ వాళ్ళని చెలింపజేయలేక అలా నెత్తిమించి వెళ్ళిపోయాయి ఆ సహనంలో అతితిక్షాము తితిక్షలో అంతటి శక్తి ఉన్నది మనో మనశ్శక్తి మనోబలం సో దాన్ని శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమగా దాన్ని బోధించాడు తిక్షస్వ భావత శీతోష్ణ సుఖ దుఃఖదాహ శీతం ఉష్ణం సుఖం దుఃఖంచే భా అంతే స్పర్శా వి శీతోష్ణసుఖదు అథవా ఇంతకు ముందు షష్ఠీ తత్పురుష చెప్పారు మాత్రస్పర్శ అహం వ్యాకరణం స్టూడెంట్స్ మే నోట్ నోట్ అంటే కగితం మీద నా అభిప్రాయం కలుగుతే జస్ట్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ ఇన్ ది మైండ్ షష్ఠీత మాత్రాం స్పర్శా అంటే ఇంద్రియములకు విషయములతోడి సంయోగములు అవి శీతోష్ణ సుఖ దుఃఖములను అని చెప్పారు ఇప్పుడు అంటున్నారు అథవా అలా కాకపోతే ద్వంద్వ సమాసం చేసుకోకున్నారు మాత్రస్పర్శా మాత్రాచ స్పర్శాచ మాత్రాస్పర్శా మాత్రా అంటే ఇంద్రియంలోని ఇంతకుముందు చెప్పడం అయిపోయింది అభిహి మీయంతే ఇది మాత్రాహ ఇంకా స్పర్శా అంటే స్పృశ్యంతే ఇది స్పర్శాహ దీన్ని కర్మార్థ వ్యుత్పత్తి అంటారు మాత్రా అన్నదానికి చెప్పాడు కరణ వ్యుత్పత్తి ఇప్పుడు కర్మ వ్యుత్పత్తి స్పృశింపబడేవి గనుక ఏమిటి అది కర్మ అవుతుంది స్పర్శ అనే క్రియలో సుస్పృశింపబడేవి గనుక ఈ విషయములకు స్పర్శా అని పేరు శబ్దము స్పృశింపబడుతుంది స్పృశింపబడమంటే ఇట్ ఇస్ కాంటాక్టెడ్ బై దియర్ రూపము కాంటాక్టెడ్ బై ది ఐ సైట్ గంధము కాంటాక్టెడ్ బై ది నోస్ సో ఆ విధంగా కాంటాక్ట్ చేయబడుతూ ఉంటాయి డే ఆఫ్టర్ డే ఆ విధంగా స్పృశింపబడుతూ ఉంటాయి గనక స్పర్శాహ అంటే విషయా విషయములు ఏమిటి విషయములు శబ్దాదయ విషయం అంటే మీరు మామూలు ఏమంటే విషయాలు ఏమిటండీ అలాంటి విషయం అనుకున్నారు శబ్ద స్పర్శలు నాకు వెళ్ళి డౌట్ అవి విషయాలు ఈ ఇంద్రియములు మాత్రము ఆ విషయములు స్పర్శలు కలిస్తే మాత్ర ఆ ఇంద్రియాలు స్పర్శలు విషయములు కలిసి ీత ఉష్ణ సుఖ దుఃఖములను ఇచ్చుచుండును అని అంటే చూడండి మీరు గమనించండి సృష్టిలో సుఖం కాని దుఃఖం కాని లేదు సృష్టిలో లేదు మీ ఇంద్రియము సృష్టిలో ఉండే విషయంతో స్పర్శ చేసినప్పుడు అప్పుడు మైండ్లో సెన్సెస్కి ఏమీ తెలియదు కన్ను కన్నుకి ఇది బాగుంది ఇది బాగులేదు అని అనే వివేకం కన్నుకు ఉండదు కన్ను విండో లాంటిది కన్ను ఇజ్ ఈజ్ ఎ విండో విండోకి ఏం తెలుస్తుంది అండి విండో వెనక నిలబడి తొమ్మిది చూసేవాడికి తెలుస్తుంది కానీ విండోకి ఏం తెలుస్తుంది ఇప్పుడు రోడ్డు అది శుభమా అశుభమా విండోకి ఏం విండో ఏమిటో చూపిస్తుంది మీకంటే ఆ విండో వెనక నిలబడి కత్రం తొలగించి తొమ్మిది చూస్తూ ఉంటాడు వాడికి వాడు లెక్క వేస్తాడు దాన్ని ఇది మంచి చెడు అని కాబట్టి కన్నుకి కూడా సుఖము దుఃఖము తెలియదు ఇప్పుడు సినిమా చూసారనుకోండి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 not for the event, not for the object outside. It is the response of the mind for the contact between the sensorgan and the object. Adi <speaking> sukhamu dukkhamu. Srishti lo sukhamu dukkhamu levu. Indu kan te Srishti Parameshwaru ni chochin. Parameshwaru do sacchid ananda. Satu chita ananda. Bambangaran <language> ni chin nakla chochin danu kondai. ఆ నెక్లెస్ లో బంగారం కొంత అభంగా బంగారం కానిది కొంత ఉంటుందా ఉండదు మొత్తం అంతా బంగారమే ఉంటుంది ఎందుకని బంగారం నుంచి వచ్చింది కనుక నెక్లెస్ మెల పచ్చగా మెరుస్తూ ఉంటుందా లేదా డల్గా ఉంటుందా మెరుస్తూనే ఉంటుంది ఎందుకంటే బంగారం నుంచి వచ్చింది కనుక బంగారం లక్షణం నెక్లెస్ని ఇలా ఇలా అంటే విరిగిపోతుందా సాగుతుందా సాగుతుంది ఎందుకని బంగారం నుంచి వచ్చింది కనుక విరిగిపోవడానికి ఇదో జంతికి విరిగిపోయినట్టుగా ఏమి విరిగిపోదు ఎందుకని బంగారం నుంచి వచ్చింది కనుక కాబట్టి బంగారానికి ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ నెక్లెస్లోకి వచ్చేస్తాయి అవునండి అలాగే పరబ్రహ్మ నుంచి జగత్తు పుడితే పరబ్రహ్మ లక్షణాలన్నీ జగత్తులో ఉంటాయి పరబ్రహ్మ లక్షణాలు ఏమిటి మూడు సత చిత్ ఆనంద రండి మీరు లేకపోతే క్లాస్ చెప్తున్నట్టుండదు ప్రస్తుతం కాబట్టి పరబ్రహ్మ లక్షణం సత చిత్ ఆనంద అయితే జగత్తు పరబ్రహ్మ నుంచి పుట్టితే జగత్తులో ఏముండాలి సతిచితు ఆనంద ఉండాలి సత్తికి విరుద్ధం మరణం డెత్ ఈస్ ఆపోజిట్ టు సత్ మరి జగత్తులో మరణం ఉందా జగత్తులో మరణం లేదు మరి మరణం ఎక్కడ ఉంది వీడి మనస్సులో ఉంది జగత్లో మరణం లేదు వాట్ ఈస్ దేర్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ నాట్ డెత్ దానికి అవుట్ సైడ్ ఉన్నదానికి మెంటల్ రెస్పాన్స్ డెత్ మహాత్ములు డెత్ అనే దాన్ని అంగీకరించరు డెత్ వడ్ యూ మీన్ బై డెత్ ఒక ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ ప్రకారంగా సో ఇప్పుడు వర్షపు నీరు పడింది ఇస్ ఇట్ ఇట్ ఈస్ బర్త్ బిందు కింద పడింది ఇట్ ఈస్ బర్త్ అది ఇవాపరేట్ అయిపోయింది ఇట్ ఈస్ డెత్ డూ యూ కాల్ ఇట్ దట్ కాల్ ఇట్ డెత్ తర్వాత చిత్రం ఏంటంటే కోడి పొద్దున్నే కోడి ఆదివారం ఆదివారం ఎక్కర్లేదు రోజు కూడా కోడిని నరికేసి బ్రేక్ఫాస్ట్ లో తినేస్తూ ఉంటారు ఊదే కాలు ఇటు డెత్ కాలు డెత్ ఇప్పుడు గోవుని హత్య చేశారు హత్య చేస్తే ఆ గోవుని హత్య చేసిన వాడిని చుట్టుపక్కల వాళ్ళు కొట్టారు కొడితే వాడు హాస్పిటలైజ్ అయ్యాడు ఇప్పుడు వీళ్ళు ఈ మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే వాడు హాస్పిటలైజ్ అయ్యి కొట్టడం తప్పు అని వీళ్ళు దాన్ని హైప్ చేసేస్తున్నారు బాగా హడావిడే టీవీ నైన్ ఈ ఇది అది చాలా హైప్ చేసేస్తుంది మంచిదే అలాగా కొట్టకూడదు అది హైప్ వార్తే మరి గోవుని సంహరించడం మాట ఏమిటి దాని వాడు ఎక్కడా అసలు ఆ ప్రసంగం వేస్తాడు నిమిషాల వార్త చెప్తాడు దాంట్లో గోవుని సంహరించిన సందర్భంగా అయిన ఘటన మాట ఎక్కడో అపాలజెటిక్ గా విని వినపడినట్లుగా ముందో వెనక ఓసారంటాడు వాట్ అబౌట్ కౌ సో కౌస్ డెత్ ఈస్ నాట్ డెత్ ఎట్ ఆల్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 ఇది కూడా ఎండిపోవడం కిందే కదా ఎండిపోయిందని అనొచ్చు కదా చచ్చిపోయిందని అండమేమి కాబట్టి దేర్ ఈజ్ నో డెత్ ఔట్ సైడ్ దేర్ ఈజ్ నో సుఖ దుఃఖ అవుట్ సైడ్ దేర్ ఈజ్ ఓన్లీ ఆనంద పెర్ఫెక్షన్ అవుట్ సైడ్ ఆనందం అంటే ఆనందం చుట్టూ వెళ్ళాకపోదని కాదు పెర్ఫెక్షన్ ఆనందము నాకు సృష్టిలో సచిదానందము ఆనందము సృష్టిలో పెర్ఫెక్షన్ రూపంగా ప్రకటమవుతుంది సృష్టిలో ప్రతిదీ పెర్ఫెక్టే సృష్టిలో సర్వము నాలెడ్జ్ చిత్ జడమేం లేదు జడము చైతన్యమునందు ప్రకాశిస్తూ ఉంటుంది సృష్టిలో మరణం అనేది నాశమనేది ఏది లేదు అంతఃతే నాశమనే ఏం లేదు ఇప్పుడు కుండ నాశమైపోయింది అంటాడు నేను చిన్నప్పుడు ఒక కుండ ఇలా పుట్టుకొస్తున్నా పుట్టుకొస్తుంటే ఆ కుండ జారిపోయింది జారిపోయి కింద పడి అంతా కూడా చలా చెదరైపోయింది కుండ పగిలిపోయి మొక్కలైపోయింది ముక్కలైపోతే ఒక పెద్ద పెద్ద అవి చాలా కష్టం అనిపించింది ఎందుకంటే పాపం కుండలో ఏదో పెట్టుకునేది పాడు చేసేది అప్పుడేమందంటే రే నువ్వు కుండని నాశం చేసావు అని సో కుండని నాశనం చేసావని అన్నారు నిజమే సో అక్కడ నాశమైంది ఏమీ లేదు నిజానికి ఏమి నాశమైంది లేదు చేతితో పట్టుకున్నప్పుడు మట్టే కింద మట్టే గ్రావిటేషనల్ పూల్ ప్రకారం కింద పడింది కాబట్టి ఒక ఇంపాక్ట్ వల్ల పగిలింది దీంట్లో అన్యాచురల్ ఏదీ లేదు ఆ ఈవెంట్ ని మీరు నాశము అని పేరు పెట్టారు కాబట్టి నాశం బయట లేదు నాశం ది రెస్పాన్స్ ఆఫ్ ది మైండ్ టు ఎన్ ఈవెంట్ ఆ నాశము మనకి మంచిది కాదు అనే ఒక వాల్యూ స్ట్రక్చర్ ని మనం పెట్టుకుంటున్నాం కాబట్టి దుఃఖం వచ్చింది ఒకప్పుడు నాశం నుంచి సుఖం కూడా రావచ్చు ఆ వాల్యూ సిస్టమ్ను బట్టి ఈ కొండ ప్రజలు ఆవిడ నాశం అని బాధపడ్డారు బాగా ఎందుల ఈవిడి కానీ ఇంకో పక్క ఆవిడ ఇంకో కాబట్టి ఈవిడ వాల్యూ సిస్టమ్ ను బట్టి దాస్యం వల్ల దుఃఖం కలిగింది ఆవిడ వాల్యూ సిస్టమ్ ను బట్టి నాశ్యం సుఖం కలిగింది ఇప్పుడు ఇద్దరు అమ్మగారు గోడ నిలబడి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే సడన్ గా ఒక అమ్మగారి ముఖంలో మహానందం అలా ఒక్కసారి వికసించినట్టు అయింది వెంటనే ఈవిడ వెనక్కి తిరిగి పరిగెత్తి ఒంటింట్లోకి వెళ్ళింది ఎందుకంటే అక్కడ పాలు పొగ్గిపోతున్నాయని అర్థం సో వాటెవర్ ఇ సో ఒకళ్ళ ఒకే ఈవెంట్ ని ఒకళ్ళు సుఖంగానూ మరొకళ్ళు దుఃఖంగానూ భావన చేస్తారు కాబట్టి సుఖ దుఃఖములు అన్నవి మానసికములైన స్పందనలు తప్పించి బయట సుఖ దుఃఖాలు లేవు ఇప్పుడు మీ వాస్తు శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు ఎలా రికగ్సైజ్ చేస్తారో చేయండి యూ డూ ఇట్ యాజ్ ఫర్ ర్యాంక్ కన్సర్డ్ దట్ ఈజ్ వాట్ ఇస్టే బయట సుఖ దుఃఖాలు లేవు బయట బయట సుఖ దుఃఖాలు ఉండడం ఏంటండి ఇట్ ఈజ్ ఆల్ పర్ఫెక్షన్ ఒక ఆయన నాతో అన్నారు కలిగిగా ఉండే అంత ఆ ధర్మం పెచ్చు పెరిగిపోతోంది మరి ఎందుకు వెళ్లాల్తోంది దేవుడు ఎలా ఎందుకు చేస్తున్నాడు నేను అన్నా దేవుడికి సంబంధించిన ఏది పెర్ఫెక్షనే కాని ఇంపర్ఫెక్షన్ లేదు అసలు సృష్టిలో చూసివాడి దృష్టిలో ఇంపెర్ఫెక్షనే కాని దేవుడి యొక్క సృష్టిలో ఇంపెర్ఫెక్షన్ లేదు ఎందుకంటే దేవుడి సృష్టిలో ఇంపర్ఫెక్షన్ ఉన్నట్లయితే అది దేవుణ్ణించి వచ్చిన సృష్టి దేవుని యొక్క దేవత్వానికే భంగకరం There is no imperfection in the creation. Hitler is an imperfection and another. How do you know? In an overall picture, Duryodhana do imperfection, Hitler is another aspect of the same perfection. Kabatai isrishtilo sukha dukha lev. Sukha dukha malu kevalamo matras parasha. They are the responses of the mind as the sense organs come into contact with you. వేరియస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అది సమీపం మాత్రా స్పర్శ అధ్యాత్మంలో సుఖ దుఃఖాలు ఉన్నాయి కానీ అధిభూతంలో సుఖదుఖాలు లేవు అధిభూతంలో ఉన్నదంతా పెర్ఫెక్షన్ ఉన్నదంతా సమగ్రత సంపూర్ణత పూర్ణ పూర్ణత్వమే ఉన్నది మరి అధ్యాత్మంలో సుఖదు అధ్యాత్మం అంటే వాడి మనస్సులోనే అభిప్రాయం అధ్యాత్మంలో సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి అజ్ఞానం అయితే మరి ఎలా పోతాయి జ్ఞానం వల్ల పోతుంది సో ఇది ఒక లుతైన విచారం నేను ముందే మనం వచ్చేసాను లోకపు తీరుకి దీనికి పోలిక ఉండదని కనుక సో మనము సుఖ దుఃఖముల ఏడల మనకుండే రెస్పాన్సెస్ ని కరెక్ట్ చేసుకో కొద్దిగా కరెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ శ్లోకం తర్వాత శ్లోకం ఇదే మీమాంస కొంత కరెక్ట్ చేసుకోగలిగినట్లయితే యు ఆర్ పీస్ ఇంత సమస్య ఉన్నారు యూఆర్ అట్ పీస్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 మెయిన్ వాట్ ఎవర్ మ్యాటర్స్ ఇట్ హ్యాపన్స్ దాన్ని మీరు ఎలాగో ఆపలేరు కాబట్టి మీరు యు హ్యావ్ టు వేట్ పీస్ అంతే చూద్దాము సో ఆ విధంగా మాత్ర స్పర్శ కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేసాడంటే సుఖ దుఃఖములందు ఉండే అప్సల్యూట్ భావన అంటే సుఖ దుఃఖములనేవి బయట అప్సల్యూట్ గా బయట ఉంటాయి బయట ఉండే పదార్థాలలో సుఖ దుఃఖ ధర్మం ఉంటుంది సుఖ ధర్మము దుఃఖ ధర్మమనో లేకపోతే వ్యక్తులలో సుఖ దుఃఖ అనే భావన ఉంటుంది అనే ఆ విధంగా ఆ విధంగా మనం సుఖదుఖములను బయట పెడతాం ఈ సుఖదులను బాహ్యమునందు అధిభూతమునందు ఉంచేటువంటి ఆ మనస్తత్వమే ఆ సుఖదుఖాలని గ్రహాల దాకా నక్షత్రాల దాకా తీసుకెళ్తాం సుఖదుఖాలు బయట ఉన్నాయని ఎప్పుడైతే వీడు అనుకున్నాడో ఆ బయటంటే లోకల్ గా చూస్తాడు చుట్టుపక్కల సో ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళు నా సుఖదుఖహేతులు అంటాడు అయితే నైబర్స్ సుఖదు అంటాడు అయితే బడ్జెట్ సుఖదుఖహేతు అంటాడు ఇంకొంచెం దాన్ని స్ట్రెచ్ చేసి గ్రహాలు సుఖ దుఃఖ హేతువులు అంటాడు నక్షత్రాలు సుఖ దుఃఖ హేతువులు అంటాడు బట్ బేసికల్ గా సుఖ దుఃఖములు దే They are not outside. ఔట్ సైడ్ దే ఆర్ నాట్ ఔట్ సైడ్ సుఖ దుఃఖాలు బయటలో దే ఆర్ రెస్పాన్సెస్ ఆఫ్ ది మైండ్ టువర్డ్స్ డిఫరెంట్ ఈవెంట్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ది ఔట్ సైడ్ మనస్సు యొక్క రెస్పాన్సెస్ మనస్సు యొక్క రెస్పాన్స్ ఇప్పుడు ఇందాక నేను మీకు మనం చేశాను ఒకే ఈవెంట్ ఆ ఈవెంట్ని ఒకళ్ళు చూసి సంతోషిస్తున్నారు మరొకళ్ళు చూసి దిః దుఃఖిస్తున్నారు ఒకే ఈవెంట్ని మరిప్పుడు ఈవెంట్లో సుఖము దుఃఖము అనేది లేదు ఆ మనస్సులో యొక్క రెస్పాన్స్ అలా ఉంది అటువంటి వై ది డిఫరెన్స్ ఒకే ఈవెంట్లో ఒకరు సుఖభావనని ఇంకోటి దుఃఖభావన్ని పొందడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ దాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ వాళ్ళ మనస్సులలో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూ మ్యాట్రిక్స్ వాల్యూస్ అన్ని కలిపి ఒక ఒక సిస్టమ్ తయారు చేస్తాయి ఆ సిస్టమ్ ఓవరాల్ మ్యాట్రిక్స్ సిస్టమ్ అది దట్ త్రోసప్ ఎన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆట్ ది ఆపోజిట్ అంచేతనే ఒక శవాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్తున్నప్పుడు ఆ శ్మశాన యాత్రలో అందరూ దుఃఖితులై ఉంటారు మొరర్లెస్ మొరర్లెస్ దుఃఖితులై ఉంటారు అందరూ కొద్ది గొప్ప కొద్ది కానీ ఆ శవాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని దహనం చేసి ఆ కార్యం చేసేటువంటి ఆ శ్మశానాధికారి హీఈ్ హ్యాపీ ఎందుకంటే సిన్స్ మార్నింగ్ ఒక్క శవం కూడా రాలేదు రెండు అయిపోతుంది మూడైపోతుంది ఇంకో టూ అవర్స్ అయితే బంద్ బోట్స్ క్లోజ్ చేసేస్తారు ఆ రోజు వితౌట్ టిప్ హీ హ్యాస్ టు గోహం ఇంతట్లో శవం కనబడితే లేవండ్రా అని అక్కడ అసిస్టెంట్ని లేవండ్రీపాటి ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి ఖాళీగా కూర్చుంటున్నారు టీల్ దావుతో ఈ అసిస్టెంట్లందరూ ఈ శవ శవ వ్యవహారం చేసేటువంటి అధికారి యొక్క అసిస్టెంట్ అందరూ ఒకరు టీలో విధావుతో ఖాళీగా సో ఎప్పుడైతే దూరం నుంచి శవం చూశాడు అదే లేవన్ రాను ఉత్సాహపరుస్తాడు వాళ్ళని వాళ్ళందరూ ఉత్సాహంగా లేచి టాక సర్వీస్ చేసేసి ఎవరైనా టిప్స్ వాళ్ళు తీసుకుని తెచ్చకపోతారు అమ్మాయ అట్లీస్ట్ ఒక్కటైనా వచ్చిందని చెప్పేసి దయఆర్ రేపు చూసి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 శీతోష్ణాలు బయట ఉండవు శీతము ఉష్ణం బయట టెంపరేచర్ ఉంటుంది బయట టెన్ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది కాని బయట ఆయన శీతోష్ణాలు ఉండవు శీతోష్ణాలు ఎక్కడ ఉంటాయంటే చర్మముతోటి బయట నుండే వాతావరణానికి స్పర్శ కలిగినప్పుడు వచ్చే రెస్పాన్స్ శీతోష్ణాలు ఉంటాయి అంచేతనే ఆయన పెట్టి సుఖదు పెట్టాడు శీతోష్ణం సుఖదు కాబట్టి మానసరోవరంలో స్నానం చేసి అందరూ ఆనందించారు చిన్న పెద్ద అందరూ కూడా ఆనందించారు మానసరోవరంలో స్నానం చేయటం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ బాక్స్ దట్ ఐ హెవ్ ఎవర్ టుక్ ఎవర్ టేక్ అంత కఠినమైన స్నానం అదే కానీ పోవట్లేదు కానీ అందరూ అందరూ చిన్న టై మీన్ యంగ్ అండ్ మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ పీపుల్ ఎవ్రీ ఆ స్నాన్ని చేసి సంతోషించారు ఎందుకంటే మనస్సు ఇట్ ఈస్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ ఆ కల్చర్ మనం గంగానదిలో స్నానం చేస్తూ ఉంటామండే ఈ అమెరికా నుంచి యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు పడవ ఒకటి తీసుకుని ఫోటోలు తీస్తూ అలా వెళ్తూ ఉంటారు వాడు వాళ్ళు ఆశీర్వదర్ మొహం ఇచ్చా ఇలా ఈ మురికి నీటిలో ఇలా స్నానం చేసేస్తున్నారు మునకలు వేసేస్తున్నారు ఏమిటి వాడికి ఒక హండ్రెడ్ డాలర్స్ ఇచ్చి మునకేమంటే రిటర్న్ చేసేస్తాడు హండ్రెడ్ డాలర్స్ కానీ మునక వేయలేదు ఎందుకంటే అంత ఏదైనా స్విమ్మింగ్ పూల్లో ఫ్రెష్ స్విమ్మింగ్ పూల్లో వెళ్లి మునక వాడు దూకుతాడు కానీ ఈ గంగా నదిలో దుమకమంటే వాడు ఎందుకు దూకుతుంటాడు అప్పుడే వర్షాలు పడుతుంటే ఎర్ర ఇంట్లో వాడు ఎన్నోడు దుమ్మకడు ఎందుకంటే వాడి మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ ఇస్ డిఫరెంట్ మన మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ మనకి గంగా స్నానము అంటే అంతకంటే పవిత్రమైన కృత్యం ఇంకా జన్మలో ఉండదు ఉండబోదు హవ్ హవ్ అంటే మరి అదే మరి మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ అంటే కనుక మీ వాల్యూ స్ట్రక్చర్ ని బట్టి శీతోష్ణాలు సుఖ దుఃఖాలు బాహ్యమునందు ఏమీ లేదు బాహ్యమునందు ఉన్నది బ్రహ్మ అండ్ ద బ్రహ్మ ఈజ్ సత్ చిత్ అండ్ ఆనంద కాబట్టి సత్ విరుద్ధమైన మరణం ఎక్కడుంది మనస్సులో ఉంది చిత్ విరుద్ధమైన అజ్ఞానము మనస్సులో ఉంది ఆనంద విరుద్ధమైనటువంటి సుఖ ఆనందం ఈజ్ ట్రాన్సెన్స్ బోత్ సుఖ దుఃఖ సో అది ఎక్కడ ఉన్నది మనస్సులో ఉంది మన అదేమిటండి బయట లేకుండా మనస్సులో ఎక్కడి నుంచి వచ్చాయి అజ్ఞానం వల్ల వచ్చాయి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 అనాది అనిరోచనీయం ఉంటే అదేదో ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఓ పేరు పెట్టే వాళ్తే కాబట్టి ఆ జ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నం సో ఆ అజ్ఞానాన్ని పోగొట్టాలి అంటే ఆత్మజ్ఞానం కలగాలి ఆత్మజ్ఞానము కలగాలి అంటే మనస్సుకి తర్ఫీదినివ్వాలి ఆ తర్ఫీదులో మొట్టమొదటి ప్రితిక్ష ఎందుకంటే మనస్సుకి త్రితిక్షకు ఆపోజిట్ సుఖ దుఃఖాలు ఉంటాయి యోయో రెస్పాన్స్ సో ఎగురి పడుతూ ఉండడం ఎగురుతూ ఉండడం పడుతూ ఉండడం ఎగురుతూ ఉండడం పడుతూ ఉండడం ఆ రకంగా మనస్సు ఉన్నప్పుడు మీకు ఆత్మస్వరూపం తెలియదు కాబట్టి ఈ యోయో రెస్పాన్స్ ని తగ్గించడం కోసం కామ్నెస్ తీసుకురావాలి సో దట్ ఈజ్ వాట్ ఈస్ త్రితిక్ష చూద్దాము శీతం కదాచిత్ సుఖం కదాచి దుఃఖం తనియతూ సుఖదుఃఖేన్యచర అతస్భ్యా పృథక్షీతోష్ణోగ్రహణం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 వేసంకాలం అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది శీతకాలం దాకా అక్కర్లేదు ఫాల్ అయితే కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది వెరీ స్కిన్ యొక్క రెస్పాన్స్ చాలా విండూరంగా ఉంటుంది చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది శీతకాలం అయితే అయితే కూర్చోలేరు మీరు లోపల చిత్రం ఏంటంటే లోపల టెంపరేచర్ సేమ్ ఉంటుంది టెంపరేచర్ ఏమి మారుతారు అదేదో ఎయిర్ కండిషనర్ ఏదో ఉంటుంది అది ఫిఫ్టీన్ డిగ్రీస్ కో డిగ్రీస్ కో తీసుకొస్తుంది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 బొగ్గించిన డ్రైవర్స్ శీతకాలంలో దే ఆర్ ది హ్యాపీ గైడ్స్ వేసవ కాలంలో దే ఆర్ వేరీ సో అదే ఉష్ణం కొత్తగా ఉష్ణం రాదు ఎంత ఉష్ణమో అంతే ఉష్ణం ఉంటుంది అక్కడ మంట పెడుతూ ఉంటే అది వచ్చి వస్తుంది అది శీతకాలంలో ఓ రకంగానో వేసం ఇంకో రకంగానో రాదు మోర్ సిమిలర్ గా ఉంటుంది కానీ మన రెస్పాన్స్ మటుకు మారిపోతూ ఉంటుంది కాబట్టి శీతోష్ణాలు గ్రహించిన తర్వాత సుఖ వేరే గ్రహించాల్సి వస్తుంది ఎందుకంటే శీతోష్ణములు నియతంగా లేవు సుఖ దుఃఖాలు మాత్రం నియతంగా ఉంటున్నాయి నియత రూపే సుఖము సుఖమే దుఃఖము దుఃఖమే సుఖం కూడా ఒకప్పుడు అన్కంఫర్టబుల్ గా ఉంటుందని దుఃఖం కూడా ఒకప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు సుఖము సుఖమే దుఃఖము దుఃఖమే కానీ శీతం సుఖమే ఉష్ణం దుఃఖమే అనే వ్యవస్థ లేదు అందుకోసం శీతోష్ణాలని చెప్పి మళ్లీ సుఖ వేరే చెప్పారు సో యత నవ్యభిచరత అత్యాం పృథక్ శీతోష్ణయో గ్రహణం శీతోష్ణాలకి సుఖ దుఃఖానికి ద్వంద్వములవి ఆ ద్వంద్వములలో కొంత వ్యభిచారమున్నది శీతోష్ణములలో వ్యభిచారమున్నది శీతము సర్వదా సుఖము అని చెప్పడానికి వీరలేదు ఒకప్పుడు దుఃఖం అవుతుంది అంటే అదే మార్పు దాన్ని వ్యభిచారము అని అటువంటి వ్యభిచారము శీతోష్ణములోనే ద్వంద్వమునందు ఉన్నది కానీ ద్వంద్వము నియత ఉంటుంది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 The basic point remains the same, matras, parashaha. Shri-toshna-mul-e-la-ga-i-te, Sal-a-scientific-te-statement-a-na-afi-prayyam. Shri-toshna-mul-e-la-ga-i-te, the sense-response-e-so, sense-response-e-so, baita shri-toshna-al-un-da-ho. An-cham-me-ru, soks-ma-ga-cho-da-gal-ge-te-telescope-ne-ho. Baita shri-toshna-al-un-da-ho. Baita temperature-un-da-ho. Temperature is a degree of heat. So, బయట శీతోష్ణాలు ఉండవు బయట టెంపరేచర్ ఉంటుంది క్యాలరీస్ ఉంటాయి హీట్ ఎనర్జీ ఉంటుంది సో ఎనర్జీ తక్కువ ఎక్కువలుంటాయి తప్పిస్తే శీతోష్ణాలు అనేవి బయట ఉండవు చలీ వేడి అన్నది పాపము అన్నది కేవలము సెన్స్ రెస్పాన్సెస్ అలాగే సుఖ దుఃఖములు మైండ్ యొక్క రెస్పాన్సెస్ సో సెన్స్ రెస్పాన్స్ సెన్స్ లెవెల్లో శీతోష్ణాలు మీరు ఫీల్ అవుతారు ఇంకొంచెం డీపర్ గా మైండ్ లెవెల్లో సుఖ ఫీల్ అవుతారు బోత్ ఆర్ సబ్జెక్టివ్ రెస్పాన్సెస్ కాబట్టి వాటిని ఆబ్జెక్టివ్ గా మీరు చూడడం అలవాటు చేసుకోవద్దు దే ఆర్ సబ్జెక్టివ్ అధ్యాత్మంలోకి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి అజ్ఞానం చేత ఆబ్జెక్టివ్ గా గ్రహింపబడి వాటిని వివేకం చేత సబ్జెక్టివ్గా సబ్జెక్టివ్ అని తెలుసుకోవాలి అది మొట్టమొదటి స్టేట్మెంట్ మాత్రాస్పర్శాస్తు కౌంటేజ శీతోష్ణ సుఖ దుఃఖదా ఇంటర్నలైజ్ They belong in the subjectivity, they belong in the ego. ది సబ్జెక్టివ్ అంటే ఈగో ఈగో స్ట్రక్చర్ లో ఈగో రెస్పాన్స్ తప్పిస్తే అవి బాహ్యమునందు ఉన్నవి కావు ఇప్పుడు మీరు కరెక్షన్ ఎక్కడ చేయాల్సి ఉంటుంది ఆ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ దగ్గర కరెక్షన్ చేసుకోవాలి ఇప్పుడు మందు ఎక్కడ వేయాలి రోగం ఎక్కడ ఉందో మందు ఎక్కడ వేయాలి సో రోగం బయట లేదు రోగం మనస్సులో దోషం మనస్సులో ఉంది కాబట్టి మనస్సులో కరక్షన్ చేసుకోవాలి సో అందుకోసమని దాన్ని అధ్యాత్మంలోకి ప్రాజెక్ట్ చేశారు ఆధ్యాత్మంలో ప్రవేశపెట్టారు మద్రాస్ పరిశాస్త్రు కౌన్జ శీతోష్ణ సుఖ అయితే ఇప్పుడు కరక్షన్ ప్రాసెస్ ఆరంభం అవుతోంది ఏమిటి కరక్షన్ అంటే సహనమే కరెక్షన్ సో మన వాల్యూ సిస్టమ్ను మనం ఎలా బిల్డప్ రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది ఎలా రీఆర్గనైజ్ చేస్తామంటే యో యో రెస్పాన్స్ మానేసి యో యో రెస్పాన్స్ అంటే నాన్ యాక్సెప్టెన్స్ అనమాట దుఃఖం వచ్చిందనుకోండి వైఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దాన్ని ఆ దుఃఖం వచ్చినప్పుడు మన సిస్టమ్ అలా ఈ దుఃఖం నాకు రావడానికి వీలు లేదు ఈ దుఃఖాన్ని నేను ఒప్పుకోను అని ఒప్పుకోవడానికి వీడు సిద్దంగా ఉండడు ఆ స్థితిని కరెక్ట్ చేయాలి ఇప్పుడు కొడుకు చెప్పిన మాట వినలేదనుకోండి ఇంకా అక్కడి నుంచి గెంతులు వేసేసి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 అవతల వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ దే డి నాట్ లివ్ అప్ టు దోస్ ఎక్స్పెక్టేషన్స్ కొడుకు నేను పెంచి పెద్ద చేశాను అని వీడు పాతికేళ్ల సంస్కారం పెట్టుకుంటుంటాడు ఏదో చదివించామైపోయింది మరిచిపోతే అది వదిలిపోతుంది అలా ఉండడు నేనే చదివించాను నేనే పెద్ద చేశాను అని అలాగంటే రెస్పాన్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు వాడు వాడేదో వాడి హడావిలో వాడు ఉంటాడు కొడుకు అనేవాడు ఉన్నాడంటే హీ ఆన్ లైఫ్ వాడు అప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాడు కదా లైఫ్ వాడు ఈ మనకంటే వీడు పాత కాని వాడికి అప్పుడు లైఫ్ స్టార్ట్ అవుతుంది అండ్ న్యూ పార్ట్నర్ వెరీ అట్రాక్టివ్ పార్ట్నర్ ఆల్సో హాస్ కమింగ్ టు లైఫ్ వాడు ఆ ధోరణలో పడి ముందుకు పోతుంటే వాడు మన ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా వాడు ఉండడు దాంతో ఇక్కడ వీడు యాక్సెప్ట్ చేయలేడు చేంజ్ సిచ్యువేషన్స్ టు యాక్సెప్ట్ ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ అది ఒక పెద్ద ప్రెషర్ కింద డెవలప్ అవుతుంది ఆ ప్రెషరే కోపంగా బయటకు ఆ కోపం పెరిగి పెరిగి పెరిగి ఒక ఎక్స్ప్లోషన్ వచ్చేస్తూ ఉంటుంది ప్రతి వాడు కూడా ఒక వాల్కనో లాగా వాల్కనో లాగా ఉంటాడు ప్రతి మనిషి కూడా ఒక వాల్కనో జస్ట్ వెయిటింగ్ టు ఎక్స్ప్లోర్డ్ అలా అలా ఉంటారు ఎందుకంటే ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది కాబట్టి ఆ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ ని మనం రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మన మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ లోకి తితి అనే అమృతాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది యూ హంజెక్ట్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 మీరు అబ్బాయితో అలా దెబ్బలాడకండి ప్రతిదానికి కలగ చేసుకోకండి వాడును వాడి భార్య ఏదో వాళ్ళు వాళ్ళు ఏదో కలక్ష వాళ్ళు వాళ్ళు ఏదో చేసుకుంటారు మీరు ప్రతిదాంతో కలగ అలా కోపడుతూ ఉంటే మా పద్దతి కాదు అని ఎందుకంటే ఆవిడలో సహనం ఉంటుంది వీడిలో లేని సహనం ఆమెలో ఉంటుంది అందుకోసం రాత్రిపూట జగ దగ్గరికి చేరి వీడి మనస్సు ప్రశాంతంగా ఉన్న కూడా చెప్తుంది మీరు పూజ చేసేప్పుడు దేవుని దగ్గర ఒట్టు పెట్టుకోండి ఏమైనా సరే కొడుకు కోడల విషయంలో నేను కలగజేసుకోను నేను జపమే చేసుకుంటూ కూర్చుంటాను నేను ఒట్టు పెట్టుకోలేని చెప్తుంది ఆవిడ చెప్తే వీడు పొద్దున్న పొద్దున్న లేవగానే గుర్తు చేస్తుంది ఒట్టి పెట్టుకున్నారా అని ఎందుకంటే రోజు ఇదో పెద్దకు బాగోవుతాయి రోజు దెబ్బలాటే కాబట్టి ఆవిడ గుర్తు చేస్తుంది గుర్తు చేస్తే వీడు ఒట్టి పెట్టుకుంటాడు ఇంకేళ్ళ నుంచి నీకు అలాగే చేసుకోను అని ఒట్టి పెట్టుకుంటాడు అంచేతొడుకు అలా వెళ్తున్నాను అనుకోండి వీడు ఇలాగ మూత మునుంచి అంటే ఒట్టు పెట్టుకున్నాడు అనమాట వాడు గ్రహిస్తాడు వాళ్ళ మంచిదే నేర్చుకుంటున్నాడని సంతోషిస్తాం సో అది ఎన్ఫోర్స్డ్ త్రితిక్ష అది అది గీతలో చెప్పరు ఎందుకంటే అటువంటి ఎన్ఫోర్స్డ్ ప్రితిక్ష బలవంతంగా తెచ్చిపెట్టుకున్న సహనము అది దట్ ప్రాబ్లం మంచిది ఇట్ ఈస్ గుడ్ స్టెప్ ఇన్ ది రైట్ డైరెక్షన్ కానీ వివేకపూర్వకమైన ప్రితిక్ష ఇక్కడ చెప్పారు భగవద్గీతలో ఎన్ఫోర్స్డ్ ఏది చెప్పరు వైరాగ్యం కూడా వివేక పూర్వకమైన వైరాగ్యాన్ని బోధిస్తారే కాని ఎన్ఫోర్స్డ్ వైరాగ్యం మీరు చూస్తూ ఉంటారు ఎన్ఫోర్స్డ్ సత్యనారాయణ వర్తం చేసుకున్న రోజున నేను బ్రేక్ఫాస్ట్ చెయ్యను ఎన్ఫోర్స్డ్ వైరాగ్యం ఏకాదశి నాడు ఒక్క పోటే భోజనం చేస్తాను ఎన్ఫోర్స్ చేసుకుంటాం తర్వాత సహజం అయిపోవాలి ఇట్ షుడ్ బికమ్ స్పాంటేనియస్ అస్తా ఎంత కాలం అలా ఫోర్స్ చేసి పెడతారు ఎనీవే వాట్ ఎవర్ సో ఇప్పుడు వివేకం చేత ప్రితిక్షణే వివేకపూర్వకంగా లోపల ప్రవేశపెడుతున్నారు సో ఈ సుఖ దుఃఖాలున్నాయే శీతోష్ణాల గురించి ఇంకా చింత చేయకండి శీతోష్ణాలు దానికి ఏదో పర్పస్ ఉంది చెప్పారు శీతోష్ణములు దే ఆర్ సెన్స్ డీప్ సుఖ దుఃఖములు దే మైండ్ డీప్ సో అధ్యాత్మంలోనే లెవెల్స్ డిఫరెన్స్ ఉంది సో అందుకోసం సూచన కాదు శ్రీకృష్ణుడు చెప్పాడు బట్ అదర్వైజ్ సుఖ దుఃఖాలనే మనం ఇక్కడ మనం ఎందుకంటే తర్వాత శ్లోకంలో కూడా సమదుఃఖ సమదుఃఖ సుఖం ఇంకా శీతోష్ణాలను పక్కన పెట్టి సుఖదుఖాల దగ్గర మనం విశ్లేషణని ఫిక్స్ చేస్తాము కనుక ఈ సుఖ దుఃఖాలున్నాయి ఇవి ఆగమాపాయన ఆ సత్యాన్ని గుర్తిస్తే సహనం నేర్చుకోవడం ఆరంభమవుతుంది సో ఓ మహాత్ముడు ఏం చేశాడంటే ఓ బోర్డు హట్రాసి పెట్టుకున్నాడు ఎదురుకుండా ఎదురుకుండా కనపడేట్లా ఎప్పుడు కూడా కంటికి కనపడేట్లా మనం ఏది పెట్టుకుంటాం మనకి ప్రియమైంది పెట్టుకుంటాం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 సో హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ అనేది చూసిపోవాలి తర్వాత కొంచెం మీరు అమెరికా వెళ్ళినట్లయితే ఈ పిచ్చి ఇంకొక అడుగు ముందు ఉంటుంది ఆ గ్రూప్ ఫోటోలో కొడుకు కూతురు ఎలా నిలబడి ఉంటారు భార్యాభర్త కౌగులించుకుని ఉంటారు అది అది పెట్టుకుంటారు అది ఎవరైనా మహాత్ములు చూడడానికి ఎంత సిగ్గుగా ఉంటుంది ఎంత ఇబ్బంది పడిపోతారు సో అలాగా అలా చూడబోయే గమనం తలకాయ తిప్పుకోవాల్సి వస్తుంది చాలా సెన్సిటివ్ గా ఉంటారు మహాత్ములు కానీ అమెరికాలో వాళ్ళు సెన్సిటివిటీ వాళ్ళు వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ సెన్సిటివిటీ అంత ఇన్సెన్సిటివ్ సొసైటీ నేను అక్కడ చూడలేదు సో ఏం వాల్యూ చూస్తూ ఉన్నాకు అర్థం కాదు ఎనీవే సో మనకి ప్రియమైనది ఎదురకుండా పెట్టుకుంటా అంచేతనే ప్రియమైనది ఏదో శ్రీకృష్ణుడు బొమ్మ ఏదో ఒకటి చూస్ చేసుకుని శ్రీకృష్ణుడు బొమ్మ విఘ్నేశ్వరుడు బొమ్మ ఏదో ఇష్టదైవం అది కొంచెం గడపకి పెట్టుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మనస్సు ఈశ్వరాకారం తొందర తొందరగా అవుతూ ఉంటుంది సాధకులు ఆ రకంగా చేస్తారు సో మహాత్ముడు ఏం చేశాడంటే ఓ వాక్యం రాసిపెట్టుకున్నాడు ఆయన ఏమని రాశాడంటే ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే అని రాసిపెట్టాడు అదే రాసింది మా చిన్నప్పుడు మీరు చూసి కోమట అదే వెచ్చాలి అమ్మే కొట్టు చూడండి ఆ కొట్టుకి అరువు రేవ్ అరువు రేపు అది అరువు ఉండేది బోర్డు నిజంగా ఒక ఇలుప ఒక ఐరన్ షీట్ మీద నల్లటి ఐరన్ షీట్ మీద శుద్ధముఖతో రాసి సో ఆ రొక్కము ఈ రోజు అరువు రేపు ఆ రొక్కమని కూడా ఉండేది కాదు అరువు రేపు అని ఉండేది సో మీరు ఇవాళ వెళ్ళారనుకోండి అరువు ఇచ్చేవారు పాపం కానీ ఈ బోర్డు బోర్డు చూపించేవారు పంతులు అరువా పొంత్రిగారు డబ్బులు తెచ్చారంటే రేపు తర్వాత మీ నోట్బుక్ లో రా